పరిశుద్ర ప్రేమల దేవా కృపణ తండి దేవా ప్రభ నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హళలి రజ పరిశుద్ర వ సర్వశక్తి మంతుడ తర్వాత ఇది నీకే వందనాల ప్రభా దేవాయసు ప్రభ దీవారు ప్రభ మీరు ప్రభా మమ్మలం కంటిపాప వల్లి దాచి కాపాడిన గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి దేవాయసు ప్రభ ఇచ్చిన దినం బట్టి నీకు మరి దిన దిన మరి నేను స్తుంచి ఆరాధించే బిడ్డలుగా మేము తయారు కావాలా ప్రభా మమ్మల్ని నా విధంగా నడిపించమని ప్రార్థిస్తుంటండి మీ యొక్క సహం నడిపించండి దేవాయత్స ప్రభా మళ్ళీ ప్రతిరోజు కూడా ప్రభా నీ వాక్యం విని దాని ప్రకారం మేము సహాయపడమని ప్రార్థిస్తుంటండి దేవాయత్స ప్రభా ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటండి రాణి బిడ్డలందరినీ మీరు నడిపించమని ప్రార్థిస్తాం ప్రభా దేవాయప్రభా మళ్ళీ మా మాతో ప్రభా వాక్యం చేత మాట్లాడండి ప్రభా దేవాయప్రభ నీ వాక్యం విని అది మా రుదేన మేము వారి అనేకులకు చర్తని ప్రకటింప చేసేలాగా మమ్మల్ని నడిపించుకొని ప్రార్థిస్తుంటండి నీకే స్తోత్రం నీకే ఉన్న తండ్రి దేవ యజు ప్రభా ద్వారా మీరు మాయమవుతుందండి తండ్రి వాక్యం చేస్తే మీరు మాతో మాట్లాడండి మీ యొక్క పరిశుద్ధాత్మ్యత నడిపింపు మాకు దయచేయండి ఆది అంతా మీరైతే ఉడని నడిపిస్తారని ఏజుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంటండి ఆ అంకితం నీకే దేవా అంకితం నీకేసయ్యా నా జీవితం నీకంకి నా జీవితం నీకంకితం నన్ను విడవకనిలో దేవా నడిపించుము నడిపించుము నడిపించుము అంకితం నీకే దేవా అంకితం నీకేసయ నా జీవితం నీకంకి నా జీవితం నీకంకి నన్ను విడవకనిలో దేవా నడిపించుము నడిపించుము నడిపించుము నీ ప్రేమతో ఆకర్షించితివి నీ వా కులే కుయంతో మధురం నీ ప్రేమతో ఆకర్షించితివి నీ వా కులే కుయంతో మధురం నీ పూర్ణ ఆత్మతో నను నింపుమయా నీ పూర్ణ ఆత్మతో నను నింపుమయా నీ నీడలో నడిపించుము నడిపించుము అంకితం నీకే దేవా అంకితం నీకే ఏసయ్యా జీవితం నీకంకి నా జీవితం నీ కంకితం నన్ను విడవకనిలో దేవా నడిపించుము నడిపించుము నడిపించుము నీ సన్నిదియే నాకు చాలు నిన్నుగాంచుటయే నా భాగ్యము నీ సన్నిధియే నాకు చాలు నిన్నగాంచుటయే నా భాగ్యము నీరాకడ దిన మందు నిన్ను సంధించుటకై నీరాకడ దిన మందు నిన్ను సంధించుటకై నీ రూపుతో నను నింపుము నను నింపుమో అంకిత నీకే దేవా అంకితం నీకే సయ్యా నా జీవితం నీకంకి నా జీవితం నీకంకి నన్ను విడవకనిలో దేవా నడిపించుము నడిపించుము నడిపించుము దవిదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తించదము దవిదు వల్లనే నాట్యమాడిన తండ్రిని స్స్తుతించదము ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం దవిదు వల్లనే నాట్యమాడిన తండ్రినిస్తుతించదము తంబూరతోనూ సీతారతోనూ తండ్రినిస్తుతించదము తంబూరతోనూ సీతారతోనూ తండ్రిని స్థుతించదము ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం దమిద్దు వల్లనే నాట్యమాడిన తండ్రి కష్టము కలిగిన కష్టము కలిగిన తండ్రిని స్థుతించదము కష్టము కలిగిన కష్టము కలిగిన తండ్రిని స్థుతించదము ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం దామిదు నాట్యమాడిన తండ్రిని స్థించేదాము పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్థూతించేదాము పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్థుతించదము ఇసయా స్తోత్రం ఇసయా స్తోత్రం ఇసయా స్తోత్రం ఇసయా స్తోత్రం దవిదు వల్లనే నాట్యమాడిన తండ్రిని స్థుతించదము கிறிஸ்துவோ நன்னு பலிம்பேசெயினா தன்றேனி స్తుதிசதமு கிறிஸ்துவோ நன்னு பலிம்பேசெயினா தன்றேனி స్తుதிசதமு இயசயா ஸ்தோத்ரம் இயசயா ஸ்தோத்ரம் இயசயா ஸ்தோத்ரம் విధుల్లనే నాట్యమాడి నండ్రిని స్థుతి చెదము కలరు అన్న ప్రజనాడన్నా అందరికి ప్రైజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలా నా తనే నా ప్రయత్నాడనా అన్నా వాక్యం తీసుకోండి అన్నా వాక్యం చెప్పండి ప్రార్థించుకుందామనా వాక్యం గురించి స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధుడా మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన మరి రాత్రి కాల సమయంలో మిర్చిన ధన్యతను బట్టి స్థుతులు అర్పిస్తున్నాం నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయా ఈ లోకంలో నమ్మదగిన దేవుడు ఒక్కడవి నాయన అందులు బట్టి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ మేము నమ్మదగిన వరం కాకపోయినా కూడా నువ్వు నమ్మదగిన దేవుడు అయినందుకు స్థుతులు అనిపిస్తున్నావు నాయన మా కింద మాట్లాడి మా హృదయాలను నువ్వ మేము సహాయం అనుగ్రహించి అనేక ఆత్మల పట్ల భారం కలిగి సహాయం అనుగ్రహించమని దేవ మమ్మలు మేము తగ్గించుకుంటూ పరిశుద్ధ నామాన్ని యచిస్తూ వేసుక్రీస్తున్నాం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను వాయిస్ వినిపిస్తుందా బ్రదర్ అపస్సుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము అపోసుల కార్యంలో ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూసుకుంటాను అపోల కార్యంలో ఎనిమిదవ అధ్యాయము మొదటి నుండి ఆ కాలం అందు ఎరిశలేములోని సంగమునకు గొప్ప హింస కలిగిన కలిగి కలిగినందున తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి అంటున్నారు ఆ కాలములనంట ఎరిశిలేములో సంగమునకు గొప్ప హింస కలిగిందంట మరి దేని విషయమే అంటే వాళ్ళు సువార్త ప్రకటించే విధానంలో వారు ఉండగా ఆ హింస కలిగినట్లు మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఆ హింస ద్వారా మరి ఎంతో మంది యుదయ సమరయ దేశముల ఎందు అందరూ చెదిరిపోయినట్లుగా చూస్తున్నాం కానీ భక్తి మనుషులు భక్తిగల మనుషులు స్థిపెను స్థిపెను సమాధి చేసి అతన్ని గుర్చి బహుగా పాలాపించింది అంటే ఆయన ఎంత పెద్ద సువార్ సువార్థికుడో ఎన్ని ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడో తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా ఆ ఎంత భారం కలిగి ఎన్నో ఆత్మల పట్ల కలిగి ఎంతమందిని ప్రభువు వందకు నడిపించాడు మరి ప్రాణామం పోనంతగా మరి ఇప్పుడు ఎవరు ఎవరు చేయట్లేదు మరి ఆ విషయంలో జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనం కూడా మనం పరీక్షించుకోవాలి మనము ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాము దాని ఎంతమంది రక్షింపబడుతున్నాం కనీసం మనం సంవత్సరంలో ఒక్క ఆత్మనన్నా సంపాదిస్తున్నామా మనకి ఇచ్చిన తలంతులు అయిన సేవ నిమిత్తమై వాడుతున్నామా అని చెప్పిన మాత్రము అంత భారం కలిగి మరి ప్రభువు కొరకై మంట మంటగా మండి అనేకలకు సువార్త ప్రకటించినట్టుగా చూస్తున్నాము ఆ ప్రకటించినందుకు ఆయన మరి రాళ్లతో కొట్టబడి సంపబడ్డట్టుగా ఇక్కడ చూస్తున్నామైతే భక్తి గల మనుషులు స్థిపేరును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రాలాపించింది అయితే హౌలైతే సౌలైతే ఇంటింటి అది వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చిరసరలో వేయించి సంఘమును పాడు చేస్తూ ఈ సౌలు ఎందుకంటే మరి ఈయన ఏ తెగకు చెందినవాడంటే ధర్మశాస్త్ర సంబంధమైన తెగకు దాని పాటించేవాడుగా ఉన్నాడు కానీ క్రీస్తును నమ్మడక ఆ విధంగా చేస్తూ ఉన్నాడు కూడా ఆయన ఈడ్చుకొని స్త్రీలను పురుషులను తీసుకుపోయి శిరసలో వేయించి సంఘమును పాడు అయితే కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును కొంతమంది యుదయ సమరయ ఈ దేశాలలో వాళ్ళు ఆ విధంగా జరిగిన కానీ స్థెపెను రాళ్లతో కొట్టి చంపిన గాని సువార్థ పని మాత్రము వారు జరిగిస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తాం ఏంటంటే కాబట్టి చెదిరిపోయిన వారు సువార్థ వాక్యమును ప్రకటించు సంచారము చేసి సంచారం చేసిరి అప్పుడు పిలిప్పు అప్పుడు పిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించు చుండెను మరి పిలుపును దేవుడు ఎంత చక్కగా వాడుతున్నాడు ఎందుకంటే ఆయన మంచి సువార్థికులుగా ఇక్కడ మనము గమనించవచ్చు ఎందుకంటే సువార్త అనేది ఒక ఆత్మ రక్షించడానికి కారణం మనం ఏ మాటలు చెప్పినా భూమి మీద ఉన్న లోకానుసరమైన మాటలు కొన్ని లక్షల కొద్ది చెప్పినా ఏ మనుషుడు మన సొంత ప్రయత్నం ద్వారా రక్షింపబడడు కానీ క్రీస్తు ప్రేమ సువార్త ఒక ఆత్మ ఆయన ఎందుకు తీసుకురావచ్చు అందుకని పిలిప్పు అప్పుడు పిలిప్పు సమరయ పట్టణములకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించు క్రీస్తునే ప్రకటిస్తున్నానట జన సమూహమును విని పిలిప్పు చేసిన సూచక క్రియలను సూచినందున అతడు చెప్పిన మాటలయందు ఎందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచిరట ఆయన చెప్పిన స్వార్థను బట్టి ఆ క్రీస్తు ప్రేమను బట్టి చాలా ఆయన ఎందు లక్ష్యం అయితే అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారని వదిలిపోయాయట అపవిత్రాత్మలు కూడా వెళ్ళగొట్టిండి ఆయన నామములు పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరంట మరి క్రీస్తు ప్రేమలో సువార్తనే కాదు ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు కాబట్టి ఆయననే క్రీస్తునే వారికి ప్రకటిస్తున్నాడు అనేకులు స్వస్థత పొందిరి అందుకు పట్టణములో మిగుల సంతోషము కలిగిందంట క్రీస్తు ప్రేమను బట్టి ఆయన సువార్తను బట్టి అనేకులలో ఆ పట్టణములో మిగుల నిర్మల సంతోషము కలిగను ఆ సంతోషమైన సమయంలో మరి ఇంకొక మనిషుడు సీమోను సీమోనను ఒక మనిషుడు. లోగడ ఆ పట్టణములో గారడి చేయుచ్చు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనిచు సమరయ జనులను విభ్రాంతి పరచుస్తున్నాడని ఈయన సాత్తాను సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కానీ ఈ సువార్త క్రీస్తు సువార్తలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మహత్కార్యాలు ఇక్కడ జరుగుతుంటే ఈయన గారడీలు చేయుతూ మనుషులను విభ్రాంతి పరుచుతున్నాడంట తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకుంటున్నాడ తమరే జనులను విభ్రాంతి పరుచుతున్నాడంట ఆయన ఆశ్చర్య కార్యాలకు గురి చేస్తున్నాడు ఆశ్చర్యం అవ్వినంత మనిషి ఎవరు లేరు అనే విధంగా తాను ఎవడో ఒక గొప్పవాడనని చెప్పుకొని తమరయ తమరయజనులను విబ్రాంతి పరుచుస్తున్నాడంట కొద్దివాడు మొదలుకొని ఆ పట్టణంలో ఉన్నవారు కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవిని మహాశక్తి అనబడిన వాడు ఇతడే ఈ ఎవ్వడలేడు అనే స్థితికి వచ్చేలాగా వాడు విభ్రాంతి పరుస్తున్నాడంట ఆ గారడే సీమోననేవాడు మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని అతన్ని లక్ష్య పెట్టిరట ఇక ఇతడే మనకు దారి చూపించేవాడు ఇతడే వీణ్ణి మించినోడు లేడు అన్నట్లుగా అతడు బహు కాలము గారడీలు చేయిచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి అతని నమ్ముకొని ప్రజలంతా ఉన్నారు సమరే ప్రజలు ఉన్నప్పుడు అయితే పిలుపు దేవిని రాజ్యమును గూర్చియు ఎవరి రాజ్యం అది దేవిని రాజ్యమును గూర్చియుసు క్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించు చుండగా అయినా లోకానుసారమైన ప్రకటన కాకుండా తలబొల్లి మాటలు కాకుండా మన పాపాల నిమిత్తమై రక్తము కాచి తిరిగి లేచి మనను సజీవులుగా ఉంచిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అని ఆయన ఆయన దేవిని రాజ్యమును గుర్చి ఏసుక్రీస్తు నామమును గుర్చి ప్రకటించుతుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తీసము పొందిరి పురుషులు స్త్రీలు అతడొక్కడు ఎవరు పిలుపు కానీ పురుషులు స్త్రీలు అంటే ఎంతమందో మనకు తెలియదు కానీ మనం ఇంతవరకు ఒక్కో ఆత్మను కూడా రక్షించినట్లు మన ఆత్మలను మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే ఇవి కడవరి దినాలి అందరికీ తెలుసు అయినా నువ్వు ఎవరి పని వారే మేము ఉన్నాం కదా మేము పరోక రాజ్యానికి వెళ్తే చాలు ఎవరితో మాకేమి చెప్పేవాళ్ళు మస్తుగా ఉండొచ్చు మన ధర మన మాట ఎవరింటారంటే నువ్వు క్రీస్తును గురిచిన సువార్త ప్రకటిస్తే కఠినస్తులైన రాళ్ళైన హృదయాలు కూడా తరిగే విధానం ఇక్కడ కనబడుతుంది అయితే పిలిపో దీవుని రాజ్యం అనుగొచ్చి యేసు క్రీస్తు నామం అనుగొచ్చి సువార్త ప్రకటించు చుండగా భారతన్ని నమ్మి పురుషులు పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరట మరి బాప్తిసమే పొందుకున్నారు వాళ్ళు ఎందుకంటే అంత నమ్మకమైన ప్రేమ సువార్త ఆయన ఆ విధంగా ప్రకటించినప్పుడు ఎంతో మంది స్త్రీలు పురుషులు అక్కడ బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు సీమోను ఈ గారడి చేసేవాడు కూడా ఈ గారడి సీమోను కూడా అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందిండట బాప్తిసం పొంది ఈ ఆశ్చర్యకార్యాలు ఎవరు చేయగలుగుతారు ఇంత అద్భుతాలు నాకంటే ఇంత అద్భుతాలు దీవిని ద్వారా జరుగుతున్నాయి అంటే ఇంత మహత్యము అని ఆశ్చర్యపోయిండట ఆశ్చర్యపోయి వాప్తీసము పొంది పిలిప్పును ఎడబాయకున్నాడంట ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట సూచి విభ్రాంతిని అందిందట అబ్బా నేనే ఇంత పెద్ద అద్భుతం చేసిన అంటే నాకంటే ఆశ్చర్యమైన కార్యాలు అంటే ఇవి ఈయన చేసేటివి కాదు దేవిని ధారనే యేసుక్రీ స్నామంలో ఇంత శక్తి ఉందా అనుకొని అతడు అతడు కూడా విభ్రాంతిని అందిందట ప్రజలను విభ్రాంతి పరిచినోడు ఈ గారణిసీమోను ఈ యేసు ప్రేమ సువార్త ప్రకటించినంత మాత్రాన అతడు అన్ను వదులుకొని ఆ పిలిప్పును ఎడబాయకుండి ఈ అద్భుతాలు జరుగుట చూచి విభ్రాంతి నొందిందట అయితే సమరేవారు దేవిని వాక్యము అంగీకరి అంగీకరించిరని ఇరుషులేములోని అపోస్తులు విని పేతురును వ్యూహాలను వారి యొద్దకు పంపిరి అయితే ఇంతమంది రక్షింపబడుతున్నారు కదా మరి ఇది నిజమే కదా అని పెద్దలకు మరి ఎరిశలేమునకు వర్తమానం పోయినప్పుడు కేతురును వ్యవహారను వారి యుద్ధకు పంపిరి వీరు వచ్చి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసి చేసిరి అంతకు ముందు వారిలో ఎవరి ఆయన దిగి ఉండలేదు ఆయన అంటే ఆయన ఒక వ్యక్తిగా మనము గమనించాలి ఆయన అంటే ఆయన ఒక వ్యక్తి తోరి మీదలు ఆయన దిగి ఉండి లేదు వారు ప్రభువైన ఏసు నామము ఏసు నామమున మాత్రము బాప్తీసము మాత్రమున బాప్తీసము మాత్రము పొంది ఉండిరి కానీ ఏసునామమున బాప్తీసం పొంది అని రాయబడ్డది అప్పుడు పేతురు అయోహను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి వారు చేతులు అభిశక్తులు చేతులు వారి మీద ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందిరి అని ఇక్కడ రాయబడింది అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను గమనించాడు ఈ గారడీలు చేసే సీమోను గమనించి అమ్మా వీళ్ళు చేతులు ఉంచినంత మాత్రాన వీళ్ళ మీదికి ఇంతమంది మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చుట ఎలా అని గమనించుకొని ఆ అపోస్తులు పరిశుద్ధాత్మ అనుగరింపబడనని సీమోను విని వారు ఎదుట ద్రవ్యము పెట్టి నేనవని మీద నేనవని మీద చేతులు ఉంచు వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నా కియుడని అడిగాను చూడు అయితే సంపూర్ణమైన మార్పు ఇక్కడ ఈయనకు లేదు ఎందుకంటే ఈయన ధనాపేక్ష గలవాడుగా మనం గమనించవచ్చు ఎందుకంటే ద్రవ్యము పెట్టి నాకు ఆ పరిశుద్ధాత్మ వరమును ఇవ్వమని అడుగుతున్నాడు అయితే ద్రవ్యమిచ్చి దేవిని వరము అడిగాను అందుకు నువ్వు ద్రవ్యమిచ్చి దేవిని వరము సంపాదించుకు పొందువని తలంచుకుందు తలంచుకుని అందున నీతో కూడా నశించును గాక అంటున్నాడు తులు సీమోను గరణి సీమోను గద్దిస్తున్నట్టుగా మనము నీ అండి నీతో కూడా నశించునుగా కాంటున్నాడు నీ హృదయమును నీ దేవుని ఎదుట హరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని అతన్ని గద్దన్నాడు కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు ప్రభువును వేడుకొరుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమిపబడవచ్చు నువ్వు అని పేతురు బలపరుస్తున్నాడు కానీ ఈయననేమో పెట్టి అలా ముందు డబ్బు సంచి పెట్టి ఏమంటున్నాడంటే నేను ఎవరు మీద చేతులు పరిశుద్ధాత్మ వచ్చులాగినా మీరు ఆ వరం ఏమంటుంది కానీ పేతురు గద్దించినందుకు ఆయన నీవు ఏమాత్రమునో దేవిని వరాన్ని డబ్బిచ్చి కొందామనుకుంటున్నావు అని గద్దించినప్పుడు నువ్వు తబును వేడుకో అప్పుడు నీ పాపాలు క్షమించునేమో అని ఆయనను గించినట్లుగా చూస్తున్నాము నువ్వు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్లు నాకు కనబడుస్తున్నదని చెప్పాను హేతురు గారు ఆ మరి వివేచించి ఇతని పరిస్థితిని అతనికి తెలియజేశారు తెలియజేసినప్పుడు అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదు నా మీదికి రాకుండా మీరే నా ప్రభువును వేడుకురడని చెప్పాను మరి ప్రభును ప్రభువును వేడుకున్నారు కాబట్టి అతడు క్షమించ క్షమించబడ్డాడేమో తెలియదు కానీ ధనముతో పరిశుద్ధతనైన పరిశుద్ధాత్మను కొనడం ఎంతవరకు సాధ్యం కాదు ఎందుకంటే కొంతమంది ఆలోచనలు అట్లున్నాయి ఎందుకంటే అనుకూలమైన బోధలు మరి కల్పించుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము ఏసు క్రీస్తును ప్రకటిస్తున్న ఈ పిలుపును జ్ఞాపకం చేసుకొని మనం కూడా అనేక ఆత్మల భారం కలిగి మనం ప్రయాసపడాలి అయితే అంతట నాకు సాక్ష్యమిచ్చు ప్రభు వాక్యము బోధించి ఎరుశలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయ అనేక గ్రామాలలో సువార్త ప్రకటించు వచ్చింది సువార్త మాత్రము ఆగటడం లేదు ఎందుకంటే దేవిని వాక్యము బహుబలము గలదని తెలుసు కానీ అది ఎంత రాజులు చక్రవర్తులు ప్రపంచాన్ని ఒంటితోటి ఒంటి చేయితో జయించిన వారు ఎవరైనా కూడా ఈ వాక్యాన్ని ఆపడానికి ఎవరి తరము కాలేదు కాదు కాబోదు కూడా ఎందుకంటే ఇది సజీవుడైన దేవుని వాక్యం అప్పుడు ప్రభువు దూత నువ్వు లేచి అనేక గ్రామములో సువార్త ప్రకటించు వచ్చిరంట అప్పుడు ప్రభువు దూత నువ్వు లేచి వెళ్ళి ఎరిశల్యములోను ఎరిశల్యములో నుండి గాజాకు పోవు అరణ్యము అరణ్యమును కలుసుకోము అని అంటుంది ప్రభు దూత తిమునుతో చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాము ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి సమరయ్య నుండి ఎరుశలేము నుండి గాజాకు పోవు అరణ్యం అరణ్యమును అరణ్యమును కలుసుకొని కలుసుకోమని పిలుపుతో చెప్పగా ఆయన అతడు లేచి వెళ్ళిను ఆత్మకు ఆ దూత చెప్పిన మాటలు ఆయన వింటున్నట్లుగా చూస్తున్నాం అప్పుడు ఐతోపియోల రాణి అయినా కందకేంద్ర మంత్రి అయిన ఆమె యొక్క అంతటి మీదనున్న ఐతియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఎరిశిలేమునకు వచ్చి ఉన్నాడట ఆయన ఆ రాజ్ ఆ రాణి ఆ చేతి కింద ఈయన మీద మంచి అధిపతిగా ఉన్నాడట కానీ ఎరుషులు ఏమునకు ఆయన దేవిని ఆరాధించుటకు వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం అయితే అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన గ్రంథము చదువు ఆ ప్రవక్త ఆయన ఆరాధించుకొని ఆయన రథం తిరిగి అతని మార్గములో వెలుచు ఆ యేసేయ గ్రంథమును ప్రవక్త అయిన ఏసేయ గ్రంథము చదువుతున్నాడట అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను ఆత్మ ఆ నపుంసకుని కలుసుకో అక్కడికి ఆ రథము దగ్గరికి వెళ్ళు అని అతన్ని ప్రేరేపిస్తుంది దేవిని ఆత్మ మన మరి మరి ఒకరిని అన్యులు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే మనకు కూడా ఇతనికి సువార్త చెప్పాలి అనే ఆత్మ అలాంటి మంట మనకు కూడా ఉండాలి కదా ఎందుకంటే ఆత్మ పిలుపుతో నీవు రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను అప్పుడు చెప్పాను పిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని అతడు ప్రవక్త అయిన ఏషియా గ్రంథము చదువుతుండగా అతడు ప్రవక్త అయిన గ్రంథము చదువుతుండగా విన్నాడట విని నీవు చదువునది గ్రహించుచున్నావాడుగుతున్నాడు నపుంసకుని నువ్వు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనానో నాకు త్రోవ చూపకుంటే ఎలాగా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలిప్పును వేడుకుని పిలిప్పు పిలిప్పును పిలిప్పును వేడుకుని అతడు లేఖన మందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వాళ్ళ వదకు తేబడెను బొచ్చు కత్తిరించు ఎదుట గొర్రెపిల్ల ఎలాగా మౌనముగా నుండెనో అలాగే ఆయన నోరు తెరవబడకుండెను నోరు తెరవకుండెను ఆయన దీనత్వము బట్టి ఆయన ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను ఆయన ఆయన సంతానమును ఎవరునో వివరింపరు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నపుంసకుడు ఆ ప్రవక్త యువని గూడ్చి ఇలాగా చెప్పుతున్నాడు అని తన్ను గూడ్చియు వేరొకని గూడ్చి తను గూడ్చియా వేరొకని గూడ్చయా దయచేసి నాకు తెలుపుమని పిలిప్పును అడిగినటు పిలుపుని అడిగినప్పుడు అందుకు పిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతన్ని అతనికి ఏసును గుర్చిన సువార్త ఇక్కడ సువార్త మళ్ళీ ప్రకటిస్తున్నాడు లేకపోతే ఆయన ఆ విధంగానే చదువుకుంటూ అదేవిధంగా ఉండేవాడే బాప్తిసం అంటే తెలియకుండా ఎందుకని పిలుపు గారు ఈ మాట చెప్తున్నట్లుగా చూస్తున్నాం ఏసును గుర్చి సువార్త ప్రకటించను వారు త్రోవలో వెలుచుండగా నీళ్లు నీళ్లున్న చోటు నీళ్లున్న ఒక చోటికి వచ్చి వచ్చి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్ళు నాకు బాప్తి శ్రమిచ్చుటకు ఆటంకమేమి అడిగి ఆటంకం ఏమని అడిగి ఆ రథము నిలుపుమని ఆజ్ఞాపించింది అతడు ఎంత అసువార్థ ఆశగల ప్రాణమును తృప్తిపరిచినట్లుగా అతనికి రథము నిలిపి నాకు బాప్తి శ్రమిస్తూ నీకేమైనా ఆటంకమా నీళ్లు ఉన్నాయి కదా అని ఆ రథము నిలిపినట్లుగా చూస్తున్నాం పిలిప్పు నీవు పూర్ణ హృదయంతోను విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పిన ఈ పూర్ణ నేను పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చును అంటున్నాడు ఆయన పొందవచ్చునని ఉత్తరం అయితే పిలిప్పు బాప్తీసం ఇచ్చిను నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలిప్పును కొనిపోయను ప్రభు ఆత్మ పిలిప్పును వేరే చోటికి కొనిపోయిందట ఎందుకంటే ఆయన ఆత్మధారనే నడిపింపబడుతున్నాడు ఆయన ఆత్మ ఆయన ఆయనలో మండుతున్నది ఇంకెంతమందిని రక్షించడానికో దేవుడు తన ఆత్మధార అతన్ని మరి కొ మనం చూస్తున్నాం అందుకని పిలిప్పు మరి ఎన్నడను పిలిప్పును అతడు పిలిప్పును మరి ఎప్పుడునూ చూడలేదంట బాప్తిసం ఇచ్చేసి వెళ్ళిపోయాడు అయితే పిలిప్పు ఆ జ్యోతిలో కనబడనని అక్కడ ఐశ్వర్యకు ఆ వచ్చు వరకు అతడు పఠనములన్నిటిలో సంచరించు సువార్త ప్రకటిస్తూ సువార్త మాత్రము ప్రకటిస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే సువార్తనే మన మనకు విమోచన ఇచ్చిన దేవుణ్ణి మనం ప్రకటిస్తే మన ఉదయాలకు తృప్తి మన శరీరానికి ఆరోగ్యము మనకు ఎన్ని డబ్బులున్నా లేని తృప్తి మరి ఈ యొక్క సువార్త ప్రకటిస్తేనే ఆ తృప్తి మనకు దొరుకుతుందని మనం గమనించాలి ఎందుకంటే దేవుడు జీవము గలవాడు ఆయన మాట తప్పడానికి మనుషుడు కాదు ఆయన పచ్చ తాపడడు అని రాయబడి ఎందుకంటే మరి ఆయన పరిశుద్ధ పట్టణంలో మనం చేర్చబడాలంటే మరి ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే ఎంతో మందికి తలంతులు ఇచ్చినట్లుగా మనం చూ చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో మరి ఒకరికి కొన్ని తలంతులు ఇంకొకరికి ఇంకొన్ని తలంతులు ఒకరికి ఒక తలంతు ఇస్తే మనం ఒక తలంతో తీసుకుపోయి భూమిలో పాత వాడిగా ఉండి మరి ఆయన వచ్చినప్పుడు అయ్యా మరి నీకు ఇది తీసుకోవనంటే చెడ్డదాసుడా నువ్వు ఎక్కడుండవలసిన చోటుకు అక్కడికే వెళ్ళిపోవని ఆ ఏ విధంగా అతన్ని ఏడిపోయి పండ్లు కొరుకుట ఉండే స్థలానికి తోలిండో మరి మన పరిస్థితి కూడా అంతవరకు తెచ్చుకోకుండా మరి సువార్త పని ఎందుకంటే మిషనరీలు మనం పుట్ట ముందుకే ఈ దేశానికి అప్పుడు ఎలాంటి ఫ్లైట్స్ ఇలాంటి సౌకర్యాలు లేని టైంలో తోమగారు కూడా మన మన దేశానికి వచ్చి మరి ఆయన ప్రేమ సువార్తను ప్రకటించి మరి ఆయన రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందో ఆయన ఆకలి దప్పులతోటి ఆ రోజులలో మరి పడవలు స్టీమర్లు ఉన్నాయో లేదో తెలియదు ఇంత విధమైన మనకు ఫెసిలిటీస్ ఉన్నా కూడా కనీసం బండ్ల మీద పోయి సువార్త ప్రకటించాలను కూడా మనము ప్రకటించలేని గుడ్డితనంలో ఉన్నాం కానీ తోమ తన దేశాన్ని తన పుట్టిన రాజ్యాన్ని అన్నవాళ్ళను తన భార్యలు ఉన్నారు లేకపోతే వాళ్ళను వదులుకొని అన్నదమ్ములను వదులుకొని ఇంత దూరం వచ్చి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మన ఇండియాకు రావడానికి కానీ అతడు ప్రకటించి మన ఇండియాకు వచ్చి సువార్తను ప్రకటించి ఆయన ఇక్కడనే చనిపోయినట్లుగా చూస్తున్నాం దేవిని కొరకు దేవిని ప్రేమ స్వార్థ ప్రకటించటకు అనేక మంది అతులయ్యారు కానీ వాళ్ళ వాళ్ళ అంత సాక్ష్యము వాళ్ళు కలిగి ఉన్నారు యేసుప్రభు వారు యేసుప్రభు తిరిగిన వారు ఆయన స్పర్శ ఎరిగిన వారు కాబట్టి ఆత్మ అంత మంటతో వారిని ఇక్కడ వరకు మన దేశానికి స్వార్థన్ని తీర్చకు సహాయము చేసింది కానీ మనము ఆయన ఆత్మను పొందుకున్న మనము మరి ఇంత చల్లని విధానంలో ఉంటే మాత్రము ఎవరు కూడా రక్షింపబడదు అసలు మన స్థితి ఏందో మనం గమనించుకొని మనం క్రీస్తులో ఆత్మ కలిగి ఉంటే మాత్రం రోజుకు ఒకరికైనా సువార్త ప్రకటించగలుగుతాం ఎందుకంటే స్టేపను అంత మంట చెప్పాడు కాబట్టి అతన్ని ఆ మాటలకు అగ్ని అగ్ని అగ్ని దిగిన విధానము అక్కడ ఆయన మాటల్లో కనిపిస్తుంది కానీ మనం ఆ సువార్థ పని చేస్తున్నామా అతడు ప్రారంభం పోతప్పుడు కూడా వారి మీద ఓపకు దేవా అని ప్రార్థించాడు అంత సమర్పణ జీవితం మనకుందా మరి పిలుపు చేస్తున్నాడు మరి గారడీ వాణ్ణి కూడా ఆశ్చర్యపరిచి విభ్రాంతి పరిచి ఆ యొక్క ప్రేమ స్వార్థ విని అతడు కూడా సంపూర్ణ వారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం ఈ కూడా ఆయన అడిగి అయా మరి ఈ నీకు ఆటంకం ఏమి నాకు బాప్తి శమిస్తే అని మరి అడిగి పాప్తి పొందినట్లుగా మనం చూస్తున్నాడు అయినా పాప్తి శమిచ్చిన తర్వాత మరి ఆత్మ మరి వేరే చోటికి పరిశుద్ధాత్మ మరి పిలుపును మరి మరి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ సువార్త పని చేయకపోతే మనము ఏమాత్రం కూడా క్రీస్తులో లేని ఎందుకంటే మన సొంత తలంపులు కొన్ని సంవత్సరాలు ఆలోచించినా అది సప్పలము కావు కానీ మన సొంత మాటలు ఒక ఆత్మను రక్షింపలేవు మనం ఎన్ని బ్రూడీలు కొట్టించిన అందుకనే శ్రీమును గురించి అక్కడ రాయబడ్డది అందుకే క్రీస్తు మాటకు ఈ గరడి వాడి మాటకు ఈ పిలుపు చెప్పిన మాటకు క్రీస్తు కొరేక ఈ చెప్పిన మాటలకు ఈ గరడి మాటలు అంటే ఈ మాటలు దానికి వ్యత్యాసం అదే మనం లోకానుసరమైన మాటలు ఇవన్నీ చెప్పి విభ్రాంతి పరిచినా కూడా యొక్క కూడా రక్షింపబడదు కానీ అదే క్రీస్తు ప్రేమను ప్రకటిస్తే ఎంతో మంది ఆత్మలు రక్షింపబడ్డాయి స్వస్థపడ కుంటివారు గుడ్డివారు అనేకులు రక్షింపబడ్డట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే సువార్థ భారం లేని మనము మనము ఇక అందుకని అంటాడాము ప్రకటన గ్రంథంగా నువ్వు జీవించుతున్నావు మాటనే కానీ నువ్వు మృతుడవే అంటే మనము మనం పరీక్షించుకున్నాం రోజు ఒక్కరికైనా మన ఫ్రెండ్ సర్కిల్లోనైనా మన చుట్టూ రక్త సంబంధికుల్లో క్రీస్తు గురించి ఒక్క మాట చెప్పి కానీ ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంలో అతన్ని తాకొచ్చు ఆయన ఆకర్షిస్తాడు దేవుడు దేవునికి సమస్తం సాధ్యం కనుక మనం సువార్తికులుగా పనిచేస్తేనే అనేక ఆత్మలను రక్షింపగలం అది మరి ప్రేమ కలిగి తగ్గింపు జీవితంతో మనం ఏ మాత్రము అతిశయ క్రీస్తు ప్రేమను ఆయన మనం ప్రకటించి అనేకులకు మనము మాదిరిగా ఉండాలి సాక్షి బిడ్డలుగా క్రీస్తుకు సాక్షి బిడ్డలుగా ఉండాలి మరి అనేక మంది ఆయన గురించి ఎన్నో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసినట్టుగా విన్నాం చూస్తున్నాం కానీ అది ఒక కథ కాదు అది కథ అయితే చదువు వదిలేసేది ఇది నిజము ఎందుకంటే క్రీస్తు నిజస్వరూపమై విన్నాడు కాబట్టి మనము ఆ నిజస్వరూపాన్ని మాత్రము మనలో ఉన్న స్వరూపాన్ని అనేకులకు ప్రకటించి వెలుగును అందరూ చూసినాగా మనము ఆయనను అనుసరించుకొని తిరిగి క్రీస్తు ప్రేమను అనేకులకు ప్రకటించి ఆయన రాజ్యవ్యాప్తి కురకై మనం ప్రయాసపడాలని మరియు ఈ వాక్యం ధర మాట్లాడిన దేవుని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాము మీకు వందనాలు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రభా ఆయన మీ పరిశుద్ధమానికి స్తోత్రాలను ఆయన మా తండ్రి రాత్రికాల సమయంలో వాక్యం మాతో మాట్లాడినందుకు స్థితులు అర్పిస్తున్నామయా మా తండ్రి ప్రభా నాయందు పొరపాట్లు నేరాలు దోషాలుంటాయి ప్రభా నీకు వ్యతిరేకమైన కార్యం ఏదున్న క్షమించమని ప్రార్థిస్తున్నాం రాజా వాఖ్యమైన నేను ప్రభు వాక్ష్యమైన మేమందరము ప్రభా నీ నీతి నీ రాజ్యమును వెతికి ప్రభు వీళ్ళు స్తుంచి గనపరిచి అనేకులకు ప్రభు నీ ప్రేమ నీ ప్రేమను ప్రకటించిన అనేక ఆత్మలను నీ వైపు తిప్పి రక్షింపబడటకు నాయన మీ ఆత్మధార నడిపించమని ప్రభావ మీరే మాకు సహాయం అనుగ్రహించమని ఆయన మీకు మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు నామే అడిగి పెడుకుంటున్నాం తండ్రి ప్రజల మెయిన్ ప్రైజ్లా అన్నా మన మధ్యలో ఉన్న దిలీప్ బ్రదర్ పరిశుద్ధరావు బ్రదర్ మన విజ్ఞాపల అంశాల గురించి ప్రార్థించండి అన్నా ప్రార్థించి పరిశుద్ధరావు అన్న మనకు ఆశీర్వాదం ద్వారా మనకు ఎండి చేస్తాడు దిలీప్ అన్న ఉన్నారానా హలో పరిషుద్రావు అన్న ఉన్నారా దిలీపన్న కట్టండి మీరు చేయండి మీ తర్వాత మన మనోజన చేస్తాడు మనోజన తర్వాత మళ్ళీ మీరే ఆశీర్వాదం ఇచ్చేయండి చెప్పండి మా మన హాస్పిటల్ చెన్నైలో కొద్దిగా సర్జరీ చెయ్యి విరిగిపోయింది అది మానలేదు లోపల బోన్ లో ఇన్స్పెక్షన్ వచ్చింది ఇప్పుడు మూడు సార్లు సర్జరీ చేశారు మళ్ళా మద్రాసుకి వెళ్లారు నెల్లూరులో మూడు మూడు సార్లు సర్జరీ చేశారు నాలుగోసారి నెల్లూరు మద్రాసులో సర్జరీకి పెట్టారు చాలా బాగా లాస్ట్ ఇల్లు కూడా అమ్మేసారు ఇల్లు కూడా అమ్మేసి అప్పటికి ఐదు లక్షలు పెట్టి ఉన్నారు ఇల్లు అమ్మేసి చేయండి ప్రార్థన బాగా దేవుడి మీద సంవత్సరాలు వయసు సరే నా ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధు పరిశుద్ధులైన దేవ ప్రేమ కనిక్రమం కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ సర్వశక్తి మంతి మహాగణుడ మహోన్నతుడ కృపా సత్య సంపూర్ణ మీకు వేలాది వందనాలు ప్రభావం చెల్లిస్తున్న తండ్రి నీ గడిచిన కాలం అంతైనా నీ ఉచితమైన కృత ప్రేమతో ప్రభావం మిమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినందుకు మీకు వందనాల ఇంతవరకునైనా సజ్జీలుగా ఉంచి కాల సమయంలో సన్నిధిలో చర్య స్థూపించడానికి స్వతం వినడానికి ప్రభావం మొరపెట్టుకోడానికి మీరు చూపిన కృపను బట్టి వెళ్ళారు అనన్నారు తండ్రి దేవాయన ప్రభు రాత్రి వాటిని ద్వారా మాట్లాడినందుకున్నాం తండ్రి ఆ ప్రభావ అవును తండ్రినైనా ప్రభావ తండ్రి కిలిపున తండ్రి అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రభావ నా తండ్రి అయిన సువార్త చెప్పింది మీ ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు అవును తండ్రినైనా గొప్ప కార్యాల తండ్రి అమ్మని బట్టి చేశాడు ప్రభావ అతన్ని నేను మీకు మహిమకరంగా తండ్రి తన పరిచయం చేసినట్టుగా ప్రభా నీన్ తాత మీరు మాతో మాట్లాడితే వచ్చాడు ప్రభావ తండ్రి నైనా తెలియని వారికి నైనా వాక్యాన్ని విశదీకరించి చెప్పాడు నేను వారు మారు మనసు పొంది నేను రక్షణ పొందినట్టుగా తండ్రి తను మీ సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు ప్రభావ తండ్రి మేము అదిగా ఉండాలా ప్రభు మీ రాజ్య సువార్త మేము ప్రకటించాలా అంటే మీ వాక్యంలో ఉండండి పూర్త విస్తార మీద ఉన్నారని చెప్పాడు ప్రభావ కాబట్టి తండ్రినైనా మేము పని మారాలా నేను ప్రభా పంట విస్తారంగా ఉంది మేము పంట కోయాలా ప్రభు ఆ తండ్రి మీరు ఆశించిన రీతిగా మేము ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాం తండ్రి నేను మమ్మల్ని క్షమించండి మన్నించండి నా ప్రభావం ఇంకొన్న తండ్రి మీకు మేము తరంగా చేయడానికి వార్త ప్రకటించడానికి సహాయపడండి మీ ఆత్మద్వారం మమ్మల్ని నడిపించండి మీ చిత్తము మీ ఉద్దేశం ఏమైంది తెలియజేయండి దాని ప్రకారంగా తండ్రి ముందుకు పోవడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి నైనా నెరవేర్చడానికి నా ప్రభావం మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవా మాట్లాడే దేవుడు మా తల్లి ఆయన ప్రభుత్వ రాత్రికాల సమయంలో కూడా మాట్లాడి ఆయన మా బాధ్యతను మా గుర్తు చేసినందుకే మీకు సూచన చెల్లిస్తున్నారు మీకు మా మీ మీ యొక్క రాజ్య భారాన్ని మీ యొక్క రాజ్య సార్తను ప్రకటించడానికి మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిలో ప్రభావ ఈ యొక్క సాంప్రికల సమయంలో నేను ప్రియులను బట్టి మీ పాదాలు అంత జ్ఞాపకం చేస్తున్నాండి నేను ఇష్ట పాపం బట్టి మీ పాదాలు తన చేసి హక్చర్ అయింది ప్రాభాన్ని ఎంతగానో నా తల్లి అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అయింది ప్రాభ నా తండ్రి వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావ ఎంత ప్రయాసపడి నా తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాళ్ళు ఇల్లు కూడా అమ్మేసుకుంటారు నేను వాళ్ళు ట్రీట్మెంట్ ఖర్చు పెడుతున్నారు ప్రభా తల్లి మీరు జ్ఞాపకం చేసుకునండి మీరు పొందిన డెబ్బలను స్వసండి ప్రభు మీరు గాయపడిన ఆత్మతో కాకండి సంపూర్ణ స్వస్థ దండి ప్రభావ తండ్రినైనా ప్రభావ ప్రతి డ్యామేజ్ అయిన ప్రతి అవయవం ప్రభావ యశ్వక్రీస్తు నామంగా రిస్టోరేషన్ అవను కాక గొప్ప దేవ మీరే కార్యం జరిగించండి పాపకు మంచి స్వస్థలను గ్రహించండి తను లేవాలా ప్రభు నా తండ్రినైనా ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి అవసరత కృతను గ్రహించమని ప్రార్థిస్తున్న తండ్రి మీరే కార్యం జరిగించండి బిడ్డను మీ సాక్షి నిలబెట్టండి మీ నామాన్ని మాది తెచ్చుకోవడానికి సాధిస్తున్నా ఉంటుంది అదే రీతిగా ప్రభావ చిన్న హాస్బెడ్ బట్టి కన్నండి అన్న కన్నులు ప్రభా మీరు ముట్టండి తాకండి తరలి స్వస్థపరచండి సాక్షి నిలబెట్టండి ప్రభా ఎన్ కంటీని బట్టి కూడా మీ అంటే మీరు అర్థం చేసుకోండి ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ తన కొత్త బలగీనత గురించి చూపించండి ఆయన కన్న ఆపరేషన్ లో కూడా ప్రభా తి గొప్ప కార్యం జరిగించండి కన్న ఆపరేషన్ సక్సెస్ఫుల్ కావడానికి సహాయపడండి ఆటంకాలని తొలగించమని ప్రార్థిస్తున్న ఉంటుంది అదైతే మన బ్రదకు కూడా మంచి ఆరోగ్యం దాయించండి ప్రభావ తడి రవిచాల బ్రదర్ ను బట్టి ప్రార్థిస్తున్నంత జ్ఞాపకం చేసుకోండి తనకు కిడ్నీ లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రభావ సంపూర్ణంగా మీరు విడిపించండి అతని సంపూర్ణంగా స్వస్థపరచండి మీ సాక్షితను నిలబెట్టండి తా సంపూర్ణమైన మారు మనసు రక్షణ అనుగ్రహించండి ప్రభావ వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటుంది కుటుంబం అంతా నేను సహాయపడండి అదే ప్రభా తమ బ్రదర్ తమ్మమ్మ సిస్టర్ని బట్టి రామచంద్ర బ్రదర్ను బట్టి రాజేశ్వరను బట్టి మీ పాదాలు అంతా మొదలు పెడుతున్నాను తర్మలు క్యాన్సర్ తో బాధపడుతున్నది మీ జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభావ ప్రభావం క్యాన్సర్ ని సంపూర్ణంగా స్వస్థపరచండి అతని ప్రతి క్యాన్సర్ కరాన్ని తొలగించండి నేన ప్రభాని మీ సాక్షిగా మీ నామానికి మహిమ నిలబెట్టండి వారు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో ప్రభా టమెంట్ లో మీ తోడుగా ఉండండి కావాల్సిన ప్రతి అవసరం మీ మహిమ ప్రార్థిస్తున్నంతండి అతనికి ప్రభా వ చిన్న బాబు లక్ని బట్టి ప్రార్థిస్తున్నంతండి అతను మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా తనకు మంచి జ్ఞానం తెలియదు అనుగ్రహించండి గొప్పదేవ అతని మీద మనిషి జ్ఞానం వయసు ఉంది చూపించండి ప్రభ నీ క్రమంలో నేను నీ యొక్క ప్రేమలో నీ భక్తులు తన కిరణానికి సహాయపడండి తన భవిష్యత్తును జీవించండి వాళ్ళ డాడీకి తరి సైకిపోవాలి ప్రభా సహాయపండి తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలా ప్రభావ తను మీరే కనికరించండి నన్న ప్రభ ఆటిస్తున్న ప్రజ దురాత్మను పాలదురండి వారిద్దరు నైనా వారి భార్య భర్తలు ఇద్దరు కట్టుబడడానికి సహాయపడండి నేను ప్రభా తగ్గింపు దయచేయండి అర్థం చేసుకునే హృదయం దయచేయండి నా ప్రభావ ప్రతి డీమన్ స్పిరిట్స్ నుంచి మనం విడిపించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అదైతే ప్రభావినా సిస్టర్ను బట్టి మీ పాదాలు మొరపెడుతున్నాం తన పక్షవాదంతో బాధపడుతున్న ప్రభావి జ్ఞాపకం చేసుకోనండి మీరే ప్రభా ఎన్నో స్వస్థలు చేసిన దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు మీరు మీ గాయపడినాస్తున్న ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి తను ఏదైతే ప్రభా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీకి వెళ్ళబోతుందో ప్రభా జ్ఞాపకం చేసుకోనండి సర్జరీలో మీరు ధన విజయాన్ని దయచేయండి నా ప్రభా మీ సాక్ష్యం నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే మహిమందమని ప్రార్థిస్తున్నాం గొప్పదేవన పాపన పదార్థాలు చదువుతుంది ప్రభావ వాళ్ళ బాబు నా తండ్రినైనా పెను చదువుతాం చదువుల్లో మీరు తోడుగా ఉండండి మీ తల్లిదండ్రులు అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి వారు మన ప్రభావం మీ తోడుగా ఉండండి నా తండ్రి ప్రభావం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న వారు మీరేనైనా ధైర్యాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించుకుని ప్రార్థిస్తున్నాం ప్రభు అదే జైరావు బాధను బట్టి బాధలు చేత మొరుపెడుతున్నాను తండ్రి తన ఫిస్ట్ ఫిస్ట్ ఆపరేషన్ బట్ ఇస్టుల లేజర్ ఆపరేషన్ బట్టి ప్రార్థిస్తున్న తండి మీరు గొప్ప కార్యం జరిగించండి అదే రీతిగా ప్రభా ఫ్రాన్సిస్ పాల్ బ్రదర్ బట్టి గ్రేస్ వారి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నంతండి నేను ప్రభుకుటుంబాన్ని మీ సమాధానాన్ని దయచేయండి ఆటంకిస్తున్న కొత్త చిక్క శక్తులను దూరపరచండి నేను వారిద్దరు ప్రభావ సమాధానం కలిగి ఉండాలని సహాయపడండి తగ్గింపు జీవితం అర్థం చేసుకున్న హృదయం దయచేయండి నేను విడాకులు తీసుకోవడానికి లేదు ప్రభావ మీరు కనికరించాధానపరచని ప్రార్థిస్తున్నాను అదే రేపు తండ్రి సీరియల్ బ్రదర్ ను వారి తమ్ముడిని బట్టి నేను మీ పాదాలు చెందమలు పెడుతున్నా తను వారి ఇద్దరు లైఫ్ లో సెటిల్ వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించండి ఆయన ప్రభా మీరే నైనా వారిని మీ సాక్షులు నిలబెట్టండి నా ప్రభావ మీకు మహముకరంగా వాళ్ళని వాడుకోమని ప్రార్థిస్తున్నాం గొప్పదేవా చేయబడిన ప్రతి ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకునండి నా గొప్ప సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభావ ప్రార్థిస్తున్నాం తండ్రి నాకు కేబీపీ ప్రతి ప్రదర్శన సృష్టించి మీరు జ్ఞాపకం చేసుకునండి వారి కుటుంబాలు మీ పనులకు శాంతి సమాధానం నెమ్మదించండి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీ నామానికి మహముకరంగా వాడుకోండి అనేకమైన విషయాలు తెలియజేశారు ప్రభావ అవన్నీ మేము ప్రకటించాలా మీరే సహాయపడండి నా తండ్రి మీకు మహిమకరంగా నా తండ్రి మీరు జీవించాలని కృపను దయచేయండి ఉద్యోగ ఇంట్లో ప్రభా ఎక్కడ ఇబ్బందులు ఉన్న ప్రభా మీరు తొలగించండి నన్ను మీరు గొప్ప కార్యం జరిగించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి కనిక్రం కలిగిన దేవా నా తండ్రి ప్రతి ఒక్కరి మీ సాక్షి ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు అందనాలు ప్రభా ముందు కూడా తండ్రి మాకు తోడుగా ఉన్న నడిపించమని మీకు ఎస్తు చెల్లిస్తూ ఎసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి అమ్మాయి అమ్మాయి థ్యాంక్ యూ సూం ఎస్సు ప్రభా ఇంతవరకు వాక్యేందరం మాట్లాడే సు ప్రభా వాక్యంద్ర ప్రభా ఫిలిప్స్ కోనగరే పేత్ర ఆత్మ అనుభవ జ్ఞానం తెచ్చని ప్రస్తుత ఆత్మ అభిషేకం తెచ్చని ఆ వాక్యం నాటించి అందరూ ప్రభా జ్ఞానం తెలియద మీ ఆత్మతలను నడిపించండి నా దీవానికి శుతం ఎస్ ప్రభా యార్థం ప్రీతి కలిసే విజయం సాధించండి రవిచల బ్రహ్మటం తాకని పలు జ్ఞానం తెచ్చని నీ ఆలోచన తలంతనిపి సంభ్రమార్మర్చని పాప సాగుతున్న కనుక పలు జ్ఞానం తెచ్చలేచ్చని నా దీవం మనసు పాస్ గా సాధించండి ఇంకా రవిచల బ్ర ఏని చెప్పినో వాళ్ళందరూ మట్టి పేరు పేరు ముట్టి స్వస్థపతి దీవించండి నా ప్రభానికి వంద రేసుప్రభ ఏసానికి శోధం చేశాం ఆ ప్రకారం గొప్ప దేవానికి శోధం చేశాం మనతో ఏసుప్రభ మన ఇంకా ఎవరోనూ అంశాలు చెప్పిన యేసుప్రభ దండ ప్రభ ఇంతమందికి చెప్పిన వాళ్ళ పేరు పేరు ప్రభ వాళ్ళందరూ మట్టి స్వస్థతో ఆరోగ్యం తెచ్చని ముఖ్యమైన దేశుప్రభ రామచంద్ర ముట్టి తాకి ఆ సంపద క్యాన్సర్స్ విడిపించండి యేశప్రభ అలాగే ఏసుకింద్రం సమస్య సాధనం వేసుప్రభ రాజద్వి క్యాన్సర్ విడిపించండి వేసుప్రభ మీరే కార్యం చేయండి విజయం దయించండి నా దీవానికి శోధం చేసాం సురద్రం ఉంటని పలు జ్ఞానం దు పరిశుద్ధాత్మ అభిషేకం చేశర్ విసేవుల అభిషేకం వాడుకోండి మంచి ఒక డ్యూటీ దండి నా దీవానికి శోధం చేసాం ఆటగాదాలు కాల్చి ఉదయాన్ని తీసండి నా దీవానికి శోధం చేసాం ఏసానికి వేణుకో ముట్టని తాకండి ఆపరేషన్లో విజయం ఇచ్చిన వందలేసు ప్రభ అలాని అనాధినికై కుతాగులు చెల్లిస్తాను ఆత్మ తొలిపి బలం తునిపి తొలగకుండా ఆరిపోతాం సాయం చేని హీలించేని నా ప్రభానికి శ్రోతం చేశాను ఏసు ప్రభానికి చెప్పిన అంశాలు ఏముందో అది జ్ఞాపం లేకుండా మీరే స్వస్సపరిచి ప్రతి కుటుంబంలో నిమ్మల్ని శాంతి తెచ్చని కేపీఎం ప్రభుత్వం తాకని ఎందరో శాంతి సమాధాయించని కుటుంబ సేవ చేయాలా నేను అక్కడ శ్రమీపించింది ఆత్మతో ఆరాధన చేయాలా శక్తితో బలంతో ప్రభ నింపబడిని సేవ చేసి సాగించే మరిస్తున్న ప్రశ్వామి థ్యాంక్ యూ అన్నా హర్షిధరా ఆశీర్వాదమేనా ప్రభుత్వం సమాధానం నడిచింటూ మనందరికీ సదాకాలంతో నడిపించిన సిస్టర్ ప్రేండ్ బ్రదర్ అందరికి ప్రజరా